కీర్తన సంఖ్య మూడు ఎప్పుడు ఏ పుట్టునో ఎరగరాదు దెపరపు మా బ్రతుకు దేవునికే సెలవు ఎడ నుండి పుట్టితిమో ఇంతక తొల్లి ఇంక నేడకుపోయదమో ఇటమీదనో వీడని మా విష్ణుడు మా జాడ జన్మము అతనికే సమర్పణము గత అక్కడ అక్కడనెవరో హితవై ఇప్పటి పుత్రులు ఇది ఎవరో మతి మా జీవనమెల్ల మాధవుడు అతనికే మా భోగాలన్నీయు సమర్ పణము తొడికి స్వర్గాదులు తొల్లి ఆడవోయి నడచే ప్రపంచము నాకెడదో కడగి శ్రీవేంకటేశు గతియే మాది మా పుణ్య పాపలతని కర్పణము